కాబట్టి ఆకాశం అనేది ఉంది ఒకటి ఉన్నదానికి ఆకాశం అని పేరు కానీ ఏమీ లేకుందుటకు ఆకాశం అని పేరు కాదు అయితే కొనే ఆకాశము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఒప్పుకున్నాము అసలు శూన్యం అనేది ఎక్కడైనా ఉందా పోనే ఆకాశం శూన్యం కాదులేండి ఎక్కడో అలా పండు పైకి పోతుంటే ఎక్కడైనా నక్షత్రాల మధ్యనో ఎక్కడో గ్రహాంతరాల్లోనో ఎక్కడైనా శూన్యం అనేది ఉందా అంటే దీని మీద వేదాంతులు ఏమన్నాడంటే ఉంది అంటే శూన్యం కాదు శూన్యం అంటే ఉందా అని అనకూడదు ఇప్పుడు శూన్యం అనేది ఉంది అంటే అది ఉన్నదవుతుందా లేనిదవుతుందా ఉన్నదవుతుందా ఉన్నదైతే శూన్యం ఏమిటి ఇంకా నా నోట్లో నాలుక లేదు అంటే వీడికి ఆ మాట వాడు అన్నాడు అనుకోండి అంటే వాడికి నాలుగు ఉన్నట్టనట్ట ఉన్నట్టు నా నోట్లో నాలుగు లేదు అని వీళ్ళకి లేదని అన్నాడే కానీ లేదన్నంత మాత్రాన లేని అయిపోదు ఉంటున్నాయి అలాగే శూన్యము ఉన్నది అంటే ఇంకేమిటి శూన్యము అది ఉందనుకుంటే అది శూన్యం కాకుండా పోతుంది కానీ వేదాంతులు ఆ విధంగా దాన్ని సెమాంటిక్స్ బేసిస్ మీద ఫిలాసఫర్స్ అలాగే ఉంటాను సెమాంటిక్స్ బేసిస్ మీద రిజెక్ట్ చేశారు ఫిజిసిస్టుల రిజెక్ట్ చేశారంటే సపోజ్ ఒక క్యూబ్ ఉందనుకోండి ఒక క్యూబికల్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 అవి ఉండుటా అనే అనుభవం మీకు ఉంటుంది దానికి నామరూపాలు ఉండక్కర్లేదు కానీ లేదు అంటే మటుకు తప్పనిసరిగా నామరూపాలు ఉండి తీరాలి అంటే దీని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈజ్నెస్ ద బీయింగ్ ఈజ్ అబ్సల్యూట్ నామరూపాలను ఆశ్రయించి ఉండక్కర్లేదు స్వతంత్రంగా ఉండగలుగుతుంది అబ్సల్యూట్ బట్ ది నథింగ్ నెస్ నెవర్ అబ్సల్యూట్ ఇట్ ఈజ్ ఆల్వేజ్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 లేదు అని అప్సల్యూత్ సెన్స్లో అనుభవము లేదు అంటే ఏమిటి నథింగ్నెస్ ఈజ్ ఆల్వేజ్ రియలేటివ్ అంటే ఏంటి ఏనుగు లేదు డబ్బు లేదు కొండ లేదు కాలవ లేదు నీరు లేదు అని అలాగే ఉంటుంది తప్ప అప్సల్యూత్గా లేదు అనేది ఏముండదు కానీ ఉంది అనేది మటుకు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 సాక్షి లేకుండగా లేదు అనే ప్రసక్తి లేదు లేదు అనే ప్రసక్తి ఉంది అంటే లేదు అనే ప్రసక్తి వచ్చింది అంటే తప్పకుండా ఆ లేదు అనేదానికి సాక్షి ఉండి తీరవలేము ఇప్పుడు నిద్రలో ఏమీ లేదు అని వీడు అంటాడు సాక్షి అంట అయితేనే అనగలుగుతాడు సాక్షి కాకుండా అనలేడు ఇప్పుడు నిద్రలో ఏది లేదు అని అని చెప్పేది శూన్యము వచ్చి చెప్తోందా లేక శూన్యమును అనుభవించిన వాడు వచ్చి చెప్తున్నాడా శూన్యమును అనుభవించిన వచ్చి చెప్తున్నాడు శూన్యం వచ్చి ఇదిగోనరా నేను శూన్యాన్ని నిద్రలో నేను ఉన్నాను అని చెప్తోందా శూన్యాన్ని అనుభవించిన వచ్చి ఏమర్రా నిద్రలో ఏమీ లేదు గమనించారా అని వీడు చెప్తున్నాడు అంటే దీనికి స్వామి రామతీర్థమన్నారంటే ఒకసారి ఒక కోర్టు కేసు అయింది అర్ధరాత్రి కటిక చీకట్లో ఒక ఘటన జరిగినది ఆ ఘటన జరిగినట్టుగా ప్రూవ్ చేయటానికి ఒక ప్రత్యక్ష సాక్షిని భూమిలో నిలబెట్టారు ఆ ప్రత్యక్ష సాక్షిని అడిగారు ఏమయ్య ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవళ్ళైనా ఉన్నారా అని అడిగారు అంటే వాళ్ళు లేరు సార్ అని వాడు చెప్పాడు అంటే జడ్జి గారు అన్నారు జడ్జి మాట అన్నారు నీవు చెప్పిన మాట సత్యం అవ్వాలంటే అసత్యము అవ్వాలి అని చెప్పాడు ఇది అర్థమైందా మీకు యు ఆర్ ట్రూత్ఫుల్ దెన్ యువర్ స్టేట్మెంట్ మస్ట్ బి అంట్రూ స్టేట్మెంట్ అన్ ట్రూ ఎందుకని వీడు ఉన్నాడుగా దెన్ ఇట్ ఈస్ ట్రూత్ఫుల్ అంటే వీడు తప్ప ఇంకెవాళ్ళు లేరని అర్థం కాబట్టి ఆయన ఏమన్నాడంటే యువర్ స్టేట్మెంట్ కెన్ బి ట్రూ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ట్రూ కాబట్టి శూన్యము ఉన్నది అనే మాట సత్య అసత్యమైనప్పుడు మాత్రమే సత్యము అవును అనే దీన్ని దీన్ని దీనికి ఒక లాజికల్ ఫ్యాలసీ అని అంటారు దాంట్లో పడేశారు దీనికి ఒక దృష్టాంతం ఇచ్చారు పెట్రాండ్ రస్యర్లు మొదలైన వాళ్ళు ఒక దృష్టాంతం ఇచ్చారు ఒక ఊళ్ళో ఇది మీరు ఎప్పుడైనా విన్నారు ఒక ఊళ్ళో బార్బరు ఎవడూ లేడు బార్బరు ఆయన తన గడ్డాన్ని తాను గీసుకోడు అంటే ఇలాగేదో ఇలాగంటే సమ్మ వెలుగు పెట్టేదో దృష్టాంతం ఇచ్చారు నాకు గుర్తు లేదు ఐ విష రిమెంబర్ ఇట్ అంటే అది కాంట్రడిక్షన్ లో పడిపోతుంది తప్ప దాన్ని మీరు యథార్థంగా దానిని నిర్ధారించలేరు ఇందుచేతనే ఆయన విశ్వలాహ అనే మాట వేశాడు విహ్వలాహ అంటే లాజికల్ గా ఆలోచించగలిగిన వాళ్ళు శూన్యము గలదు అని చెప్పడానికి సంభవము కాదు అని శూన్యవాదాన్ని త్రోసిపుచ్చినారు సరిపడిందండి మీకు ఈ వర్ణన ఏకమేవా ద్వితీయం సత్ సిద్ధమత్రు కేచన విహ్వలా అస దేవేదం పురాసీదిత్యవర్ణయన్ సో త్రోసిపుచ్చినారు వాళ్ళు విహ్వలాహని అండం చేతనే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 లేని శూన్యం నుంచి ఎలా పుడుతుంది పుట్టదు ఉన్న మొక్క ఉన్న విత్తు నుంచి పుడుతుంది కానీ ఉన్న మొక్క లేని విత్తు నుంచి పుడుతుందా పుట్టదు కాబట్టి కథం అసతహ అసత్తు జాయేత అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుందా అంటే అర్థమైతే అసత్వ నుంచి సత్తు పుట్టదు అని విజెక్ట్ దీనికి ఇంకొక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 అస్థీత్యేవోపలబ్ధవ్య అనే శ్లోకం దగ్గర అంటే అస్థి అని తెలుసుకున్నారు తెలుసుకుంటామేగా తప్ప నాస్తి అని మనం తెలుసుకోము అనే చెప్తో అస్థి అని మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఇది సత్తు నుంచి పుట్టింది ఈ జగత్తు కాబట్టి ప్రతిదీ మనకు అస్థి రూపంగా అనుభవానికి వస్తోంది ఒకవేళ ఈ జగత్తు అసత్తు నుంచి పుట్టుంటే నాస్తి అనే రూపంగా అసద్రూపంగా అనుభవానికి వచ్చింది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 అది ఏమిట కథ ఏమిటంటే రాజుగారు బంగారపు ఆభరణాన్ని కొన్నారు ఆర్క్యోమెడీస్ మంత్రి సైంటిస్ట్ మంత్రి ఈ బంగారం శుద్ధమైందో కాదో ఎలా చెప్తావు అని అడిగాడు ఎలా చెప్తారు అది చక్కగా మెరుగుపెట్టి మిలమెల మెరుస్తోంది ఎలా చెప్పడం అంటే అప్పుడు ఆర్స్టమెడీస్ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎలాగా అని తొట్టిలో దిగాడు తొట్టిలో పడుకున్నాడు అక్కడ తొట్టెల్లో స్నానాలు చేస్తాడు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 ఒకే శుద్ధమైన బంగారము నుండి పుట్టినవి కనుక ఓకే ఈ అహల్ ఈ పాయింట్ అర్థమైందా ఈ జగత్తులో టేబుల్ని చూసినా నదిని చూసినా కొండను చూసినా పశువును చూసినా పక్షిని చూసినా మీకు ఎలా అనుభవానికి వస్తోంది కొండ ఉంది పక్షి ఉంది పశువు ఉంది టేబుల్ ఉంది అనే అనుభవానికి వస్తుందా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 తరువాత శ్లోకం మామూలుగా మీరందరూ ఇంకా వేదాంతము నుండు శాస్త్రముందు ప్రేమతోటి ఒకచోట మీరు సమావేశమైనారు సమాజంలో ఇటువంటి వాతావరణం లేదు సమాజంలో ఒకచోట సమావేశమయ్యారంటే దేనికోసం సమావేశమవుతారు కథలు వినడానికో లేకపోతే నాటకాన్ని చూడడానికో బుర్ర కథలు వినడానికో హరికథను వినడానికో లేకపోతే ఏదైనా పారాయణలు చేయడానికో లేకపోతే ఏదైనా పూజలను చేయడానికో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 కాబట్టి నామరూపములకు అతీతమైనది గుణములకు అతీతమైనది విశేషణములకు అతీతమైనది తత్వము అది సద్రూపము సత్ అని వర్ణించారు ఇప్పుడు ఎప్పుడైతే సత్ ఏకం ఏవా అద్వితీయం అని అద్వితీయం అనే మాట ఎప్పుడైతే పెట్టారో అద్వయం రెండవది లేనిది అని పెట్టారో అప్పుడు నామరూపాలనన్నిటినీ త్రోసిపుచ్చినట్లయినది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 సృష్టి చేసేవాడు సం రక్షించేవాడు ఉపసంహారం చేసేవాడు ఒకటే అని చెప్పారనుకోండి వాడు కంగాలు పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం విష్ణువుని మనం ఆరాధించాలి శివుడు ఉన్నాడంటే వాడేమో సంహారస్వరూపుడు బహువాడు తమోగుణ ప్రధానుడు తామసుడు అంతా తగలబెట్టడం మింగేయడం నాశనం చేయడం తప్ప కాపాడడం వాడి వల్ల కా ఆయన వల్ల కాదు మనం విష్ణువుని పూజించుకోవాలి ఎందుకంటే రక్షించేవాడు ఆయన ఈ బ్రహ్మ ఉన్నాడంటే వాడు అసత్యం పలికాడు వాడికి పూజిక అర్హతే లేదు అసలు మనం విష్ణువుని పూజించాలి అని పట్టు కూర్చున్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే పరమాత్మ సృష్టించి రక్షించి ఉపసంహారం చేస్తున్నాడు అని మీరు ఏకం చెప్పారనుకోండి వాళ్ళు దైవికం వివిల్డర్డ్ అంటే బివిల్డర్డ్ అంటే వాళ్ళు మేలుపడి కొడతారని తిడతారని నా అభిప్రాయం కాదు వాళ్ళకి మతిపోతుంది ది కెనాట్ హ్యాండిల్ దిస్ వన్నెస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ గౌడపాదాచారులు చెప్పారు ఈ సగుణ బ్రహ్మ వీళ్ళందరికీ యోగులని పేరు యోగులంటే ఈశ్వరుని ఆరాధిస్తూ ఆరాధిస్తూ వీళ్ళకి ఈ ఏకం అనేప్పటికీ వాళ్ళకి చాలా ఒళ్ళు మంట కింద ఉంటుంది రే వీడు ఏకం అంటాడు రాని ఇక్కడి నుంచి పక్కకు పంపించండి అన్నట్టుగా ఉంటాడు వాళ్ళు ఏకమ్ముని ఇష్టపడరు రే వీడు శంకరుడు ఉన్నాడే మాయావాది రా మాయ అంటాడు ఉన్నది ఒక్కడే మాయ అంటాడు అని మాట్లాడతారు ఇది శాంతది కుమతి అని ఒక ఆయన రామజాచార్య భాష్యంలో రాశాడు ఈ శంకరుడు ఉన్నాడే వీడి బుద్ధి చాలా చెడ్డదిగా దేవుడికి భార్య లేదంటాడు భార్య లేవితి భక్తులు ఏవితే అసలు లింగమే లేదంటాడు నీ అంటాడు న పుమాన్ అంటాడు జీవుడు దేవుడు ఒక్కడే వీడికి మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే అంతా కలిపి ఏకం పాకం చేసేసి ఇంకేం లేకుండా ఏది మిగలకుండా చూసి అని వాడు కంగారు ఎంతలా కంగారు ఓ భక్తుడు అన్నాడు ఇది ఇంతకంటే మీరు వేరే దృష్టాంతం వెళ్ళలేదు అతి బృందావనే సృగాలో భవేయం అన్నాడు నేను బృందావనంలో నక్కనై పుట్టడానికైనా సిద్ధమే తప్ప నాకు ఈ అద్వయ ఆత్మస్వరూపం మాత్రం వద్దు అంత వ్యతిరేక భావం ఇప్పుడు తిరుప్పాబయ్యది మీరు విన్నట్లయితే చెప్తారు ఆ పరమాత్మ నిద్రపోతూ ఉంటాడు మనం తెల్లవారు స్వామినే లేచి వెళ్ళి గోపికలతో పాటుగా మనం కూడా వెళ్ళి ఆ ని దేవుణ్ణి నిద్రలేపాలి తర్వాత ఆయనకేమో చక్కటి వెన్నలు గిరిపించాలి చక్కగా స్తోత్రాలు చేయాలి చక్కటి సంగీతంతో ధ్వని చేస్తూ సుప్రభాతం పడాలి ఇవన్నీ చేయాలి కానీ ఏమిటండి అద్వైతమైనటువంటి ఏమైనా సందర్భం ఉందా అని వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు పైగా కంగారు పడడమే కాదు వాళ్ళు ఒక్కడో ఉన్నప్పుడు ఇలా ఒక్కడో కూర్చున్నప్పుడు నేను దేవుడు అద్వయము అనేప్పుడు భయం వేస్తున్నా ఐదో ఇది ఎక్కడ ప్రారంభం భయం కలిగి పైగా శివోహం అనుకో శివోహం అనే శైలు ఏదో ఏడుస్తారు కానీ విష్ణురహం విష్ణురహం అని నారాయణోహం ఎక్కడైనా విన్నారా మాట నారాయణోహం అంటే దేవత పరమాత్మలా అపరాధం నారాయణోహం అంటావు నమో భగవతే నారాయణాయానాలు తప్ప నారాయణోహం అనో అంటే ఆయన ఆ లక్ష్మీకే చూసి వాడు నారాయణోహం అంటున్నాడు ఏంటంటే కాబట్టి దా వీడిని నేను దరిద్రుని చేసేస్తాను అని ఆవిడ అనుకుంటే అప్పుడు మన దగ్గర ఇంకా భోజనం చేయడానికి రూపైపోవాలా కూడా లేకుండా అయిపోతాం అమో వద్దు నారాయణోహం అన్నావంటే విశ్వసేనుడు లేకపోతే గరుడు ముక్కులతో పొడి చేసి ముక్క ముక్కలు ఖండ ఖండాలు చేసి గద్దలకి పారేస్తాడు తీసుకెళ్ళి నారాయణోహం అని అన్నడు కళలో కూడా అన్నద్దు ఉన్నమో భగవతే నారాయణ అంటూ ఉండాలి తప్ప దాసోహం దాసాం దాసోహం అంటూ ఉండాలి తప్ప ఏంటిది నారాయణోహం ఏమిటి అపరాధం నిజంగా అని వాళ్ళు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు పాపం వీళ్ళు దేవుణ్ణే దేవుని ఎందుకు శ్రద్ధ కలవాళ్ళే బ్రహ్మనిష్ఠులే కానీ ఎటువంటి బ్రహ్మనిష్ఠులు సాకారం బ్రహ్మనిష్ఠులు వాళ్ళకి భయం ఈ అద్వైతం అంటే భయం వస్తుంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అద్వైతం ఎవడైనా కనపడితే రే వీళ్ళు ఇక్కడ ఇందుకు రానిచ్చారు వీళ్ళు బయటకు పంపించండి వాడికి ఏదో పాలయ్య ఇచ్చి బయటకు పొంది ఏదో సంభావన కోసం వచ్చేడేమో ఇచ్చి అక్కడికి వెళ్ళి భోజాయా ఇక్కడ మడి అంతా ఇక్కడ ఈ మళ్ళీలోకి రాడు అలా వెళ్ళి భోజనం చేయి వెళ్ళి అక్కడ ఆ వారత అరే ఉన్నా పదచ్చేదం గౌడాచార్యా నింది కల్పే సమాధం అన్యోగినా సాబ్రహనిష్టానా అత్యంతం భయర గౌడాచార్యా గౌడపాదాచార్యులు నిర్వికల్పే భేదములుల సమాధ ఆత్మనిష్టయూ సాకార బ్రహ్మనిష్టానం ఆకారముతో కూడిన ఈశ్వరుని ఆరాధించే అన్యోగినా వైతయోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును కూచిరే వర్ణించి చెప్పిరి గౌడపదాచారులు అన్నారు ఈ నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే మళ్ళీ ఇది హఠయోగులు సమాధిలపైకి లేవడాలు అవన్నీ పెట్టుకోకూడదు నిర్వికల్ప సమాధి అంటే మీరు నిటారుగా కూర్చొని ఉండడం ఎందుకు నిటారుగా కూర్చోవడం ఇలా వంగరుగా వంగే కూర్చోవచ్చు కదా అంటే అయ్యా నిటారుగా కూర్చోకుండా ఇలా వంగి కూర్చుంటే మీలో కొంచెం తమో గుణం పాలు ఎక్కువగా ఉంటున్నాయి ఇలా సోఫాలో ఇలా కూర్చున్నారనుకోండి మీరు సత్వగుణంలో ఉంటారా తమో గుణంలో ఉంటారు తమ గుణంలో ఉంటారు కాబట్టి ధ్యానానికి తమో గుణం అనుకూలం కాదు ఇలా కూర్చున్నారనుకోండి ఇలా కూర్చున్నారనుకోండి ఇప్పుడు ఏ గుణంలో ఉంటారు సత్వగుణంలో ఉంటారు అలర్ట్గా సత్వగుణంలో ఉంటారు అది ఎందుకు వస్తుందో తెలిసినా దేహానికి బాగా దగ్గర సంబంధం రక్తప్రసారం ఇంప్రూవ్ అయ్యి ఎలర్ట్గా సత్వగుణంలో ఉంటారు ఎనివే సో అందుకోసం అలా మిటారుగా కూర్చోండి మిటారుగా కూర్చో కూర్చొని మీరేం చేయాల్సి ఉంటుంది మనస్సులో ఉండే సంకల్పాలనన్నిటినీ జాతం చేయాలి ఇంకా ఏ ఆలోచన వచ్చిందంటే భేదం వచ్చినట్లు లెక్క ఇప్పుడు ఇలా ఇలా ఉన్నానంతే ఉండడమే ఉన్నాను అనేది కూడా ఏం లేదు ఉత్తమ పురుష కూడా ఏమో లేదు ఉండడమే ఉండడమే భాషలో ఏదో భాషలో మాట్లాడాలి కాబట్టి ఉన్నాను అన్నాను తప్ప అక్కడ నేను అంటూ పరిచ్ఛిన్నమైన అహంకారం కూడా ఉండదు ద్రష్ట ఉండదు దృశ్యము ఉండదు ద్రష్ట ఉండదు కేవలం ఉండడమే ఉంటుంది ఉంటా అలా ఉంటుండగా మీకు ఆలోచన వచ్చింది సికింద్రాబా ఆలోచన వచ్చింది వచ్చేప్పటికి ద్వైతం వచ్చేసింది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 సో శ్రుతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్సి అని రెండో అధ్యాయంలో యాభై ఏడవ శ్లోకం ఈ శ్లోకం అయిన వెంటనే అర్జునౌ వాచ స్థితప్రజ్ఞ కా భాష అని ఉంటుంది మీ గురితో గుర్తు పట్టడం కోసం చెప్తున్నా లేదా శ్లోకం తీయండి అక్కడ సమాధౌ అని ఉంటుంది అక్కడ సమాధీయంతే అస్మితి సమాధి ఆత్మా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 పెద్ద పెద్ద సమాసాలు విశేషణాలు వేసి రాసి పెట్టారు వాటిని అన్నింటినీ పాడాలి పక్కన మధ్యలో ఉండాలి తడలా ఉండాలి వేణ ఉండాలి వైలిన్ ఉండాలి ఇవన్నీ చాలినట్టుగా ఈ పాడి ఆయన చేతికి ఓ చెక్క చెక్కతో అది కూడా ఉండాలి ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఈ చేపట్టలు ఎందుకంటే వేళ్ళు నేర్పొట్టడం అంటే అది ఉంటే కానీ అసలు ఈ పాట రావేదా అధికీర్తనవుతుంది కానీ అందరూ తోట చేరి అలాగే కూర్చుంటే క్షేత్రం ఎలా ఉంటుంది అలాగే మనం కళ్ళు మూసుకోవాలి ఆ మనస్సును ఏకాగ్రం చేయాలి ఆ పరమాత్మ యొక్క ముఖము నీలమేఘ శ్యాముడు సంతంగ పువ్వు వంటి ముక్కు పద్మవుల వంటి నేత్రములు విశాలమైన ఫాలభాగము నల్లని తుమ్మెదల గుంపు వంటి జుట్టు గిరిజాలు తిరిగిన జుట్టు చెవుల యొక్క చెవుల అందమైన చెవులు ఆ చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతి నొన్నని చెక్కిళ్లపై పడి ప్రకాశిస్తూ ఉన్నది అది ధ్యానం అవుతుంది తప్ప ఏమీ లేకుండా వద్దురాయిగా కూర్చుంటే ధ్యానం ఏమిటి దాన్ని ధ్యానం అంటారా ఇది ఎక్కడ ధ్యానం అండి ధ్యా ఇలాంటి ధ్యానం వద్దు మాకు అపరాధం మాకు వద్దు అని భయపడతారు ధ్యానం అని గౌడ పాదాచార్యులు అన్నారు అర్థం ఏంటండి మళ్ళీ అంటాం గౌడాచార్య ఒరిస్సా దేశములకు చెందిన ఆచార్యులు ఆయన గౌడ అంటే ఒరిస్సా ఆయన ఒరిస్సా నుంచి వచ్చాడు ఒరిస్సా ఎక్కడి నుంచి వచ్చేవారు అది వాళ్ళు అడిగారు గురువు గారు బ్రహ్మచారి ఒకడు పెద్ద మధ్య వయస్సు వాడు వచ్చాడు కాలమీ పడి చదువుకుందుకు వచ్చానని అన్నాడు ఎక్కడి నుంచి వచ్చావో ఏది బాగా అలసిపోయినట్టున్నామంటే గౌడ దేశం నుంచి వచ్చాను ఎలా వచ్చావో అడిగాడు నడిచి వచ్చాను గవర్నమెంట్ అసలు గౌడ దేశం నుంచి పాదచారి వచ్చాడా ఎవరా వీణు లోపలికి తీసుకెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టి అతనికి రెండు మెతుకులు భోజనం పెట్టండి గౌడపాదుడు గౌడ దేశం నుంచి పాదచారి అయి వచ్చాడు గౌడపాదుడు అన్నారు గురువు గారు అంటే పాపం లోపలికి వెళ్ళి విద్యార్థులు ఎవరో స్నానానికి దానికి చూపించాడు స్నానం చేసి రెండు మెట్లు చేయి నిద్రపోయి ఆ తర్వాత మొన్నడు పొద్దున్న పాఠం చదువుకోవడం ప్రారంభించాడు గురువు గౌడపాదు ఉంటున్నారు మీ ముందు రోజు ఆ అతనికి స్థిరం అవుతాడు అసలు పేరు ఎవరో అసలు పేరు ఏ మోహపాత్రాయో శతపథియో అయ్యి ఉంటుంది అది ఎవరు అవి తెలియదే గౌడపాదు ఆయన ఆచారం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 నబడుతుంది ఆ సమావేశం సైపు మాధ్యమికంగా అది స్వ కారికలు చదువుతూ ఉంటే బౌద్ధ కారికలు చదువుతున్నట్టుగా ఉంటుంది ఆయన బుద్ధుణ్ణి మెన్షన్ కూడా చేశారు ఆఖరులకు ఆఖరాఖరిని బుద్ధుడిని పేరు చెప్పారు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా చెప్పలేదు అని బుద్ధుల్ని చెప్పారు ఆయన మర్యాదగా రెస్పెక్ట్ఫుల్ గా మెన్షన్ చేశారు అలా శాంతి ప్రకారం ఆయన గౌడాచార్యులు అంట అంటే ఆయన యొక్క మహిమనోసారి శ్లోక సందర్భంలో మనం స్మరించినాము గౌడపాదాచార్యులు నిర్వికల్పే సమాధము భేదములు లేని ఆత్మనిష్టయందు సాకార ఆకారముతో కూడిన ఈశ్వరుని ధ్యానించే అన్యోగినాం అంటే అద్వైత యోగికి అన్యోగి ఏమవుతాడు ద్వైత యోగి అవుతాడు ద్వైత యోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును ఉచిరే వర్ణించి చెప్పిరి మీకు ఎప్పుడు కూడా దేవుడు ఈశ్వరుడు కంటే నేను భిన్నముగా ఉన్నాను అని మీరు ఎప్పుడు అనుకుంటారో మీకు భయము తప్పదు రాజుగారికి నేను చాలా కావలసిన వాడను అని ఒక ఆయన అనుకుంటున్నాడు ఆయన ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు ఎందుకని తనకంటే ఎక్కువ కావలసిన వాళ్ళ వల్ల తన యొక్క పొజిషన్కి ఏమైనా భంగం వస్తుందేమో భయం ఎందుకంటే రాజుగారికి కావలసిన కాదుగా ఇంకా ఉంటారు తర్వాత తన తను రాజుగారికి ఎంతో కావలసిన వాడే అయినప్పటికీ ఎప్పుడైనా రాణి గారికి తన మీద కోపం వస్తే ఈ రాజుగారికి ఎంత కావాల్సి వచ్చినా ఉపయోగం లేనిది అది డేంజరే అని ఇంకో భయం రాణి గారికి కోపం వచ్చిందనుకోండి రాజుగారితో అంటుంది ఎవడే అస్తమానం ఆయన తప్ప ఇంకా రాజ్యం లేనట్టుగా ఆయనే కొట్టుకుని వేలాడుతున్నావు ఆయన అంత సరైన వాడు కాదంటుంది అంటే ఆయన అంటాడు నీకు తెలియజ రాజ్య వ్యవహారాల్లో నువ్వు అలా చేసుకోకు అయిపోతుంది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 అప్పుడు ఈయన పొజిషన్ ఏమవుతుంది పోతుంది భోజన మహారాజు కాళిదాసుతో పోవాయావతలు కదా కాళిదాసు ఆశ్చర్యపోయాడు సరే ఇంకా పొమ్మన్న తర్వాత నేను ఇక్కడుంది కానీ అక్కడికి పోయాను ఆ తర్వాత ఆరు నెలలకి భోజన మహారాజుకి దుఃఖం కలిగింది కాళిదాసుని మనం అవమానం చేసి పొమ్మించేసాము ఆయన్ని మళ్ళీ వెతికి పట్టుకుని తీసుకురావాలి కాళిదాస్ ఎక్కడో ఆయన బతుగా ఆయన బతుకుతుంటే మళ్ళీ మహారాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావయ్యా నేను నీకు పొరపాటు చేశాను అని దండం పెట్టి బతిమీలాడి మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఉంటాయి దేవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఆయన అందుకోసం చెప్పాను నేను ఇప్పుడు నేను రిడిక్యూ చేస్తున్నానని కూడా మీరు అనుకోవద్దు నేను రిడిక్యూ చేయట్లేదు నేను సైకాలజీ చెప్తున్నా దేవుడి దగ్గర భేద సాకార బ్రహ్మనిష్ఠులు వెళ్ళు వీళ్ళ దేవుడి దగ్గర వ్యవస్థ అంతా కూడా ఆ మహారాజు దగ్గర ఉన్నట్టే ఉంటుంది మీరు తిరుపతి వెళ్ళారనుకోండి మీరు ఏ పలుపుబడి లేని ఉత్తు భక్తులైతే మీకు అక్కడ ఏ పొజిషన్ ఉంటుంది మీరు సెక్రటేరియట్ నుంచి కాగితం పట్టుకెళ్తే మీ పొజిషన్ ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్ డిఫరెంట్ అంటే ఆ సిస్టమ్ అలా ఎందుకు వస్తుందంటే సాకార బ్రహ్మనిష్ట అలాగే ఉంటుంది సాకార బ్రహ్మనిష్ట అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు దీనికోసం తిరుపతి అక్కర్లేదు మరొకటి అక్కర్లేదు నేనే బాగా అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఓ దేవాలయం కట్టే నిలకొండే నా దగ్గర కూడా నేను అటువంటి వ్యవస్థనే పెట్టుకుని కూర్చోవలసి ఉంటుంది అద్వైతం అని అన్నా వ్యవస్థే ఉంటుంది నా దగ్గర అదే వ్యవస్థ ఉంది నేను తప్పదు ఎందుకంటే సాకార బ్రహ్మనిష్టలో మీకు ఆ తరతమాలు వచ్చేస్తుంది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 దేవుడి కంటే వేరుగా నేను ఉన్నాను దేవుడు ఒకటి నేను రెండు నాకు భయం తప్పదు నేను ఒకటి దేవుడు రెండు నాకు భయం తప్పదు ఎను రూపంలో నాకే భయం దేవుడికి ఏ భయము లేదు కాబట్టి సాకార బ్రహ్మనిస్థులు ఉన్నారే ఈ ద్వైత యోగుడు వీళ్ళకి భయమే వాళ్ళ జీవితము అంచేతనే మీరు లోక జీవితంలో లోకా లోక జీవితంలో ఎలాగో భయము భయం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందనే ధర్మ వీడేమో దేవుడు అని చెప్పి ఏదో పూజల్లోకి దాంట్లోకి వస్తాడు పాపం భయమే ఉపాసనలోకి వస్తే అక్కడ భయమే వీడికి భయం అన్నది ఓదాలాదు సాకార బ్రహ్మనిష్ఠ లక్షణమే అట్లు దాలాదు కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న మెడిటేషన్ చేస్తాము శ్లోకం అనేసి అనేద్దాం శ్లోకం గౌడాచార్యార్వికల్పే సమాధావ్యయోగి సాబ్రహ్మనిష్టానా అత్యంతం భయమూచి ధ్యానం చెప్పే ముందు మీరు గమనించ మీరు గమనించలేదు కాకినాడ రామకృష్ణ సేవా సమితి ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ రామ్ ప్రకాష్ గారు వచ్చారు వారు వారు అక్కడ నిలకొడు ఉన్నారు వారు శ్రీ రామకృష్ణ గురుదేవులకు సమర్పితమైన భక్తులు వారు నాకు మంచి మిత్రులు కూడా సో వారికి స్వాగతం బలుగుతున్నాను మీ అందరి తరఫున ఇప్పుడు ధ్యానము అనగానే చుట్టూ ఉండే ప్రపంచంతో మనకి సంబంధం ఎండ్ అయిపోతుంది ఇంకా ఉండదు అలా ప్రారంభమవుతుంది ధ్యానం వితుడ్రా బాడీ లోపలికి వితుడ్రా అయిపోతాం ఇంకా బాడీని నిటాబుగా ఉంచి అదే సమయంలో రిలాక్స్డ్గా ఉంచాలి భుజ భుజములతో మొదలుపెట్టి భుజములను చేతులను ఉదరమును వక్షస్థలమును ఆ వరసలో ఒకసారి ఎక్కడ టెన్షన్ లేకుండా బిగించినట్టు ఉండకూడదు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 ఏమన్నా నచ్చ చెప్తాము అంటే మనస్సులోని ప్రాపంచిక విషయములన్నిటినీ జారెడుస్తున్నాము అవి జారిపోతాయి మనం వాటిని జార విడిస్తే అవి జారిపోతాయి వాటంతటా అవి మనం పట్టుకుంటేనే ఉంటాయి తప్ప మనం పట్టుకోకపోతే జారిపోతాయి మనస్సులో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 ఏదీ లేనప్పుడు ఉన్నదియే సత ఉన్నది అనే వర్ణన కూడా డ్రాపిక్ సత్ అనే పేరు కూడా డ్రాప్ ఇట్ అనద్దు ఆనేసిండ సత్ అని కూడా వద్దు ఫైనల్ గా సత్ కూడా డ్రాప్ తెలుసుకునే ప్రయత్నము చేయవద్దు తెలుసుకోవడము అంటే ద్వైతం వచ్చేసినట్టే తెలుసుకోవడము డ్రాప్ ఉన్నది డ్రాప్ సత్ డ్రాప్ शांति शांति शांति है रिलैक्स विश्रांति का उपचरे नल लगा कन्ननु ఎగుబాబాల ఆ సత్ ఫౌండేషన్ ఆ సత్తు మీద మనస్సు కట్టిన సౌధమునకే జగత్తు అంటారు పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణమద్యే పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే